మళ్ళీ ఇంకోసారి చూద్దాం తద్వివేకాత్ ఆ లింగశరీరము యొక్క వివేకము వలన ప్రాణమనోధియ ప్రాణము మనస్సు విజ్ఞానము అనే కోశా కోశములు వివిక్త వివేకము గలవిగా స్యుహు అగుము తే శములు తింగశరీరమునందు గుణములయందలి అవస్థలలోనివలనే పృథక్ వేరుగా చేయబడినీ అస్మాకం పూర్తయి తద్వికాద్విక్త్యుఃషా ప్రాణమనోధ త్ర గుణావస్థాేమాత్ర పృథక్కృత ఇంకిప్పుడు ఆనందమయ కోశాన్ని ఆత్మస్వరూపాన్ని మీరు వివేకం చూపించాలి అన్వయ వ్యతిరేకాలని బట్టి వివేకం చూపించాలి సుషుక్య భానే భానంతు సమాధావాత్మనోన్వయరేకస్వాత్మే సుషుప్త్యనవభాసం ఇప్పుడు సమాధి అనే మాట వస్తుంది ఇది కొంచెం మేము జాగ్రత్తగా అభ్యాసం చేయదగ్గదే ఒక చిన్న మెడిటేషన్ కూడా చేసుకోదగ్గ విషయం ఇప్పుడు సమాధి అనే మాట వస్తుంది సమాధి అనగానే లోకంలో కొన్ని అభిప్రాయాలున్నాయి ఇప్పుడు ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు అంటే ఇంకా రెండు నెలలో మూడు నెలలో ఇంకా తిండి చెప్పలేకుండా గాలి కూడా పిలుచుకోకుండా గొయ్యిలోనో లేకపోతే తలుపు వేసేసేన చోట ఉండిపోతాడు అని ప్రథ లోకంలో అలాంటి ప్రథ అలాంటి కథలు కూడా ఉంటాయి అలాంటి కథలు కూడా ఉంటాయి ఈ కథలు మేము చూశామని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మీకు అంటే నేను కొంచెం మరి మొహమాట లేకుండా చెప్తున్నాను మీరు మరో అనుకోదు అయ్యప్ప జ్యోతి అన్నది ఫాల్స్ ఇట్స్ ఏ ఫ్రాడ్ అని ఎప్పుడు తెలిసింది ఐదారేళ్ల క్రితం తెలిసింది ఎంతకాలం నుంచి నడుస్తుంది ఆ ఫ్రాడ్ ఇప్పుడు నడుస్తుంది ఆయన చెప్పింది కదా ఆయన చెప్పింది కదా ఇట్ ఈజ్ ఏ ఫ్రాడ్ అది ఎప్పుడు ఫ్రాడ్ కాకుండా అవుతుందో తెలిసినా ఈ జ్యోతిని మేము ఇక్కడ ఇలాగా మేము ఏర్పాటు చేస్తున్నాము సహస్ర దీపాలంకార సేవ చేసినట్టుగా సహస్ర దీపాలంకారాలు అంటే వెయ్యి దీపాలు పెట్టి నూనె పోసి వెలిగించి పెడతారు అక్కడ అలాగే ఈ జ్యోతిని మేము చూపిస్తున్నాము అని వాళ్ళు అనౌన్స్ చేసేస్తే అది ఇంకా ఫ్రాడ్ కాదు దట్ ఈజ్ సిస్టమ్ ఒక కష్టం మాకు ఈ రకంగా అయ్యప్ప దేవాలయంలో ఈ కష్టం కలదు ఫైన్ దాన్ని మీద శ్రద్ధ ఉన్న కూడా ఆ మాట చెప్పకుండా అదేదో అతీంద్రియము ఏదో దేవశక్తికి సంబంధించింది అది నిజానికి మంట పెడితే అది కూడా దైవీ శక్తియే మంట కూడా దైవీ శక్తియే యజ్ఞి కూడా సో ఈ ఫ్రాడ్ నడుస్తుంది మా చిన్నప్పుడు మేము ఫ్రాడ్ని ఫ్రాడ్ ఫ్రాడ్ మరేమో తెలియదు నాకు ఒక ఆయన ఉంటారు ఆయన ఏం చేస్తారంటే శివరాత్రి నాడు బయటకు వస్తారు ఆయన నేను ఆయన్ని కలిసినదేమోనని నాకో విశ్వాసం అండి నా అనుభవం నాకు ఉన్నది నేను ఆయన్ని పర్సనల్గా మీట్ అయ్యానని నా అనుభవం ఆయన వీళ్ళు ఏం చేస్తారో ఆయన గదిలో వెళ్ళిపోతారు చాలా మెసూజ్ ఎక్క మరి ఆయన గదిలో వెళ్ళిపోయి చాలా మెసూజ్ ఎక్క మరి నేను ఆయన కలవడం ఎలా గుర్తుంది నేను గదిలోకి వెళ్ళలేదు కదా నేను బయట ఆయన రోడ్డు మీద కలిశానని నా అనుభవం ఆ గదిలో ఉండిపోతారు ఎంతకాలం ఉండిపోతారు మళ్ళీ సంవత్సరం ఉండిపోతారు హౌ డు హౌ కన్యూ సైడ్ అండ్ తిండి ఉండదు ఏం ఉండదు అలా ఉండుకుంటారు అది సమాధి అని మా చిన్నప్పుడు నేను ఆయన్ని కలిశాను ఒకసారి అయ్యా మీరు ఎవరు అడిగితే నేను బాలయోగినే అని చెప్పారు ఆయన నాకు కూడా ఆయన బాలయోగినే అనిపించింది మరి అనిపిస్తే దట్ కన్నా హీ హీటనట్ సిటింగ్యన్స్ అయి మీటికే అవుతాయి కాబట్టి ఇదంతా సరే నా నా ఎక్స్పీరియన్స్ అలా అలాగంటే ప్రథ ఒకటి ఉన్నది అలా తాళంసి కూర్చోబెట్టండి అలాగే మా చిన్నప్పుడు మాతో పాటు సుబ్రహ్య గారి దగ్గర శబ్దాలు అవి మేము వ్యాకరణం అంతా వల్లించేస్తూ ఉండేవాళ్ళం చాలా అడ్వాన్స్డ్గా ఏవో శబ్దాలు అవి చదువుకుంటానని ఒక అతను వచ్చాడు అతని పేరు శివయ్య వచ్చాడు అక్కడ ఉండే గ్రామంలో అతనికి భిక్షాది ఏర్పా భోజనాలు ఏర్పాటు చేసేది చదువుకునేవాడు సరిగ్గా వచ్చి కావు శబ్దాలు సుబ్రహశ్వ గారు చెప్పేవాళ్ళు శబ్దాలు వల్లించబోయ్ అని చెప్తే వాడు సరిగ్గా వలించేవాడు కాదు ఆఖరికి శివయ్య శివయోగి అయిపోయినాడు ఎలా అయ్యాడు శివయోగి అక్కడ కాలవ ఉన్నది ఆ కాలువ గట్టి అవతల ఒక్కలం కానీ ఊరి దగ్గర అవతల ఒక గొయ్యి ఒకటి తది ఆ గొయ్యిలో కూర్చొని ఆయన జపం చేయడం మొదలుపెట్టాడు అక్కడ రైతు ఉన్నాడు ఆ రైతు చూశాడు ఆ రైతు మూతుబరి రైతు పెద్ద రైతు చూసి వెంటనే ఓ చిన్న రూమ్ ఒకటి కట్టేశాడు గవర్నమెంట్ ల్యాండ్ పొరంబోకు ల్యాండ్ దాని మీద రూమ్ ఒకటి కట్టాడు ఎవరు కాదంటాడు సో ఆయన ఆయన శివయోగి అని పేరు చిత్రం ఏమిటంటే నేను ఈ పండితుడు మేమందరం కలిసి ఆయన దర్శనానికి వెళ్ళాం శివయోగి దర్శనానికి వెళ్ళాం నిజంగా నడిచి ఒక మూడు మైలు నడిచి వెళ్ళాం ఆ కాలం గట్టికి వెళ్తే మమ్మల్ని ఆయన చాలా సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు ఎందుకంటే మేమందరం పూర్వ విద్యార్థులం ఆయనకి బాగా పరిచయం ఉన్నవాళ్ళం శివయ్యా శివయ్య అని పిలిచేవాళ్ళం మేము కాలంలో ఏదలు కొడితే శివేవాడు ఇప్పుడు ఇంకా వెళ్ళాలని లేదు శివయోగి ఆయన ఏమిటంటే ఆ గోతులోకి వెళ్ళిపోతాడు ఇప్పటికీ ఆ గోతుని ఇంకా బాగా సిమెంట్ వదిలి చేయించుకుని చేసుకున్నాడు ఆ గోతులోకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేసుకుంటాడు అంటే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఆ పైన చిన్న ప్లాన్ లాగా ఉంటుందో అది వేసేస్తారు ఆ గోతులో సమాధి సో సమాధి చెప్తానికి ఇటువంటి ప్రథలు లోకంలో ఉన్నాయి తర్వాత ఈ ఇంకొక ఇన్స్టిట్యూట్ కలదు కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్ కాదు మహేష్ మహేశ్వర యోగి మహర్షి మహేష్ యోగి ఆయన మెడిటేషను ట్రాన్సండెంటల్ మెడిటేషన్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఆ సీటుకి స్ప్రింగులు పెట్టుకుని ఇలా ఇలా ఎగురుతూ ఉంటారు కాళ్ళు మూసి వేసుకుని ఉండిపోతాడు ఆ సీటు కట్టేసుకుంటాడు కాళ్ళకు కట్టేసుకుంటాడు ఆ సీటుకి స్ప్రింగులు ఉంటాయి ఇలా నేను నొక్కితే ఏమవుతుంది అది బయట వేస్తుంది అలాగా లిమిటేషన్ అంటారు ఇది చేస్తూ ఉంటారు ఆ ఫ్లయింగ్ స్వ ఫ్లయింగ్ మెడిటేటర్స్ అలా గెంతులు ఎగురుతూ ఉంటారు కూర్చుని కూర్చుని ఎగరడం ఇలా పైకి లేవడం అని ఇది సమాధి ఈ విధంగా లోకంలో సమాధి అంటే అనేక అభిప్రాయాలు ఉన్నాయి వాస్తవానికి వేదాంతుల సమాధి ఏమిటంటే జాగ్రవస్థలో మనస్సు కదలడం మానేసి మనస్సు నిశ్చలంగా సైలెంట్గా ఉండుటే ఇక్కడ సమాధి ఈ సమాధికి ఆ సమాధికి తేడా ఏమిటో తెలుసిన ఆ సమాధులన్నీ చిత్త సమాధులు యోగ చిత్త వృత్తి నిరోధ వృత్తి నిరోధమునకే పేరు చిత్త సమాధులు వేదాంతులకి చిత్త సమాధి కాదు వీళ్ళకి చిత్తం వీళ్ళకి చిత్తం తత్వమే కాదుగా చిత్తం అంది లింగశరీరము మనోమయ కోసం కదా అది అది ఆత్మ కానీ కాదు వీడు పక్కన పెట్టేస్తారు కదా వీడికి చిత్త సమాధి ఎందుకు వీడికి కావాల్సింది ఏమిటి చిత్ సమాధి చిత్ ఆ చైతన్యమునందు నిలిచి ఉండుట చైతన్యమునందు నిలిచి ఉండడం ఎలాగా సో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే గీతలో యథా దీప నివాతస్థ యథా దీపో నివాతస్థ నేంగతే సోపమా స్మృత దీపం గాలి అని చోట పెట్టినట్లయితే అది ఇలా ఇలా కదలదు దీపాలు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటాయి మీరు దీపాలు లేదా కదులుతూ ఉంటాయి ఆయిల్ లేవు లేలా కదులుతూ ఉంటాయి అసలు కదిలితే కానీ దీపమే కాదు అని అభిప్రాయం ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా లేలా కట్టుకుని ఇంట్లో ఎలక్ట్రిక్ దీపం అలా కొట్టుకోనట్ కల మీరు చూసారు అలాంటి దీపాలు ఎలక్ట్రిక్ బల్బుర రెపరెపల్ ఆటతో ఉంటుంది ఆ బల్బు అలా వాడు క్రియేట్ చేస్తాడు లోపల చిన్న జంప్ చేసి మెకానిజం మీద అలా చేస్తాడు ఎందుకని టు ఇమిటేట్ ది రెగ్యులర్ లైట్ బట్ నాట్ నెసరీ అలా స్థిరంగా ఉండొచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుడు స్థిరంగా ఉన్న దీపాన్ని ఉపమానంగా చెప్పాడు యథా దీప నివాతస్థ గాలి లేని దీపం నేంగతే కదలకుండా ఉంటుందో అది పోలిత ఆ విధంగా మీ మనస్సు కదలకుండా ఉండుత కాబట్టి మనస్సు కదలకుండా ఉండడం అంటే ఏమిటి కదలడం అంటే ఏమిటో చెప్పండి మీరు దాన్ని బట్టి కదలకుండా ఉండడం అంటే ఏమిటో తెలుస్తుంది మనస్సు కదలడము అంటే శబ్దజ్ఞానము రూపజ్ఞానము స్పర్శ జ్ఞానము రసజ్ఞానము గంధజ్ఞానము సుఖము దుఃఖము ఏడు నేను మొన్న మెడిటేషన్ చెప్పా మెడిటేషన్లో ఈ ఐదు వద్దు అని అని అని చెప్పారు తర్వాత నాకే అనిపించింది ఐదు అక్కర్లా రెండు వద్దు అంటే కాదు రూపజ్ఞానము శబ్దజ్ఞానము రూపజ్ఞానముకే రూపము అని పేరు శబ్దజ్ఞానం అంటే నామము నామరూపాలు వద్దు మనస్సులో నామరూపాలు వద్దు ఏమండి సుఖ దుఃఖాలు వద్దు సుఖం వద్దు దుఃఖం వద్దు నామము రూపము వద్దు ఇంకా మీ మనస్సు ఏమవుతుందండి ఏమవుతుందో అలా ఉండిపోతుందంటే దీపంలాగా కదలకుండా అలా ఉండిపోతుంది దీన్ని ఏమన్నారంటే మనస్సు మనస్సు కాకుండా పోతుంది ఇప్పుడు కదిలితే మనస్సు కదా కదలకపోతే మనస్సేవిటి కదలకపోతే మనస్సు ఏమిటి ఇంకా సో మనస్సో యమనీభావే మనస్సు మనస్సు కాకుండా అయిపోతుంది మనస్సు మనస్సు కాకుండా అయిపోతే మీరు అంటే మనస్సు కదలకుండా ఉంటుంది మీరు చేస్తు మీరు కూడా పొద్దు గొప్ప ఆ మాత్రం మెడిటేషన్స్ చేశారు కదా మీ మనస్సులో ఏ కదలిక లేనప్పుడు తెలివిగా ఉండగానే మీరు ఉన్నారా లేదా మీరున్నారు మీరున్నారు కదా మీరు లేకుండా అయిపోయారా మీరున్నారు అది సుసూప్తికి దీనికి తేడా ఏమిటో తెలుసినా సుసూప్తిలో మీరు ఉంటారు మనస్సు కదలిక ఉండదు అజ్ఞానం ఉంటుంది ఇప్పుడు మీరు ఉంటారు మనస్సు కదలిక ఉండదు అజ్ఞానం ఉండదు తెలివి ఉంటుంది చిద్రూపులుగా మీరు అలా స్వయంగా ప్రకాశ స్వరూపులుగా ఉండిపోతారు దీనికి సమాధి అని పేరు ఇప్పుడు ఈ సమాధి చూసారా ఈ వేదాంతుల సమాధి దీన్ని మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు అభ్యాసం చేయొచ్చు దీనికోసం లిమిటేషన్ అక్కర్లేదు తలుపులు వేయక్కర్లేదు గోతులు తవ్వలక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు అభ్యాసం చేయొచ్చు ఈ సమాధిలో ఫెయిల్ అవ్వడం అంటూ ఏమి ఉండదు కొంచెం తక్కువ టైము ఎక్కువ టైమే తప్ప ఆ తక్కువ టైము ఎక్కువ టైము అనేది ఎలా వస్తుంది దట్ డిపెండ్స్ ఇప్పుడు కాఫీ స్ట్రాంగ్గా ఉండాలా మీడియం కావాలా లైట్గా ఉండాలా అంటే ఎలా చెప్తారు అంటే ఆ డికాషన్ అని బట్టి ఉంటుంది చిక్కగా డికాషన్ తీశారనుకోండి స్ట్రాంగ్ రాత్రి పడుక్కునే ముందే ఆ దాంట్లో నీళ్లు పోసేసి చిన్న చిన్న చిల్లులు ఉన్న దాంట్లో నీళ్లు పోసేసి అట్ల పొద్దున్నే అయ్యేప్పటికీ ఆ కాఫీ బుల్లో ఉన్నటువంటి వాటర్ సాల్జిబుల్ ఇంకేది మిగలకుండా అది కిందికి దిగి థిక్గా ఉంటుంది దాంట్లో పాలు కలిపేసుకుని వేట వెచ్చబెట్టి దాన్ని మళ్ళీ వేడి చేసేసి పాలు కడుపుకు తాగేస్తే కడుపులో ఏమీ తిండి లేకపోతే పర్వాలేదు కానీ కడుపులో ఏదైనా ఉన్నట్లయితే వాంతి అయిపోతుంది అది కాఫీ అలా కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే అలా క్విక్గా దిగిపోవాలి అలాంటి వేడింటి పస్తున్నాయి ఉడము కూడా దిగిపోవాలి ఆ కాఫీ మోడరేట్గా ఉంటుంది కాఫీ పోవడం తక్కువ వేసుకుంటే లైట్గా ఉంటుంది కాఫీలో మూడు లెవెల్స్ అలాగే మీరు మనస్సు నిశ్చలంగా ఉండడం అనేది మీకు మీలో ఉన్న సంసారం లెవెల్ని బట్టి ఉంటుంది మీలో సంసారం చాలా గట్టిగా ఉందనుకోండి అంటే సంసారం గట్టిగా ఉండడం అంటే నా డబ్బు నా నా భార్య నా భర్త నా పిల్లలు నా నా రెస్పెక్టు నేను నేను చెప్పిన దానికి వాళ్ళు వినాల్సిందే ఇది ఇదిలా ఉంటుంది సంసారం బాగా గట్టిగా పట్టు ఉంటుంది చాలా అహంకారము ఉంటాయి అలా ఉందనుకోండి ఇప్పుడు ఈ సమాధి స్థితి పది సెకండ్లో ఇరవై సెకండ్లో ఉంటుంది అలా కాకుండా మీ మనస్సు ఆకాశమూలే నిర్మలంగా సంస్మరణ శూన్య అన్నారు అష్టావక్ర గీతలో అంటారు ఊరికే పెద్ద పెద్ద ఆలోచనలు ఏముండవు సింపుల్గా ఉంటారు ఏదో ఆలోచనలు ఏమి ఉండవు ఏముంటాయి ఆలోచనలు ఏదైనా ప్రసరంత ఆలోచన వస్తే మంచి ఆలోచనే వస్తుంది తప్ప ఎవళ్ళకే అపకారం చేయాలనే ఆలోచన రాదు ప్రేమకు సంబంధించిన ఆలోచనే ఉంటుంది లేదా అప్పుడప్పుడు మనకి కలిసి రాని అంశాల్లో ఏదైనా దుఃఖానికి సంబంధించిన ఆలోచన ఉండొచ్చు అప్పుడు ఏం చేస్తున్నాం సరే మరి భగవంతుడు పెట్టాడు ఈ దుఃఖాన్ని మనం దీన్ని స్వీకరిద్దాము అని యాక్సెప్ట్ చేసి మళ్ళీ వీడు కామలో కూర్చుంటాడు అంతే అవే ఉంటాయి మనస్సులో ఇంకంతకంటే ఇంకే ఉండవు వాడు ధ్యానంలో కూర్చున్నాడు అనుకోండి కదలకుండా ఉండడం పది ఇరవై సెకండ్లు కాదు ఒకటిన్నర రెండు మూడు నిమిషాలు కూడా కదలకుండా ఉండిపోతుంది అది సమాధి ఇప్పుడు ఇక్కడ చిత్రం ఏమంటే మీరు మనస్సు కదులుతో ఉన్నది ఏమండి మీరు సమాధి ధ్యానం చేశారు ధ్యానం చేస్తే మీకు సుషుప్తి అందున్న అజ్ఞానము ఈ ధ్యానంలోకి వస్తుందా రాదు అయితే మీరు కూర్చొని నిద్రపోతే మాత్రం వస్తుంది మెడిటేషన్ సెషన్లో ఎప్పుడు ఒకళ్ళిద్దరు నిద్రపోయే వాళ్ళు ఉంటారు ఎలా తెలుస్తుంది నిద్రపోతున్నారని చిన్న గురక వినపడుతుంది మీరు ఈ మెడిటేషన్ cd అయినా మీరు కనుక అక్కడ ఇంగ్లీష్ మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ సెషన్ అది హాఫ్ అన్ అవర్లో నేను వింటూ ఉంటాను గోరకాయ ఎన్నోసార్లు సిడీలో కూడా వినపడుతుంది ఎందుకంటే యాభై మంది కూర్చుని యాభై ఒకటి నా క్లాసులో వంద మంది ఉంటారు వంద మంది వంద మంది మెడిటేషన్కి వస్తారు రెండు నిమిషాల ముందే వచ్చి కూర్చుంటారు పిన్ డ్రాప్ సైలెన్స్ వంద మంది కూడా ఎవరు మిస్ అవ్వరు అందరూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు మెడిటేషన్ సెషన్ పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేప్పటికీ ఇక్కడ ఒక ఆయన అక్కడ ఒక ఆయన దొరక పెడుతూ ఉంటారు అంటే అర్థమేమిటి సుషుప్తి అజ్ఞానము అదే అన్వయంలో పడిపోయిందని అర్థం మెడిటేషన్లోకి ప్రవేశించేసింది కాబట్టి అది మనకి దృష్టాంతం కాదు మన దృష్టాంతం ఏమిటి సుషుప్తిలో ఉన్న అజ్ఞానము మెడిటేషన్లోకి రాలేదు ఆత్మస్వరూపము అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది ఇక సుశుప్తిలోకి వెళ్ళండి సుశుప్తిలో అజ్ఞానము ఉన్నది ఆత్మ చైతన్యము ఉన్నది కాబట్టి ఆత్మ చైతన్యానికి అన్వయము అజ్ఞానానికి వ్యతిరేకము కాబట్టి ఈ అజ్ఞానము కంటే విలక్షణమైనది ఆత్మ చైతన్యము దాన్నే ఆనందమయ అంటారు అజ్ఞానాన్ని ఆనందమయ కోశం దాంట్లో అజ్ఞానం ఏదో తెలుసిన తాను తీయగా ఉండాలి అని కోరుకుంటే మరి అది అజ్ఞానం కదూ అదే అజ్ఞా ఆనందమయ నాకొప్ప ఆనందం కావాలని వీడు కోరుకున్నాడు అంటే అదే అజ్ఞా ఆనంద వికారం కావాలి వాడికి ఆనందమయ కాబట్టి అది ఆయనే వివరిస్తాడు ఆ నేను కాబట్టి ఈ సమాధి స్థితి అంటే వేదాంతుల సమాధి చాలా సరళంగా ఉన్న తర్వాత ఇంకో రహస్యమేటో తెలుసునండి వేదాంతుల సమాధిని అభ్యాసం చేసి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉండదు ఎందుకంటే మీకు మనస్సు యొక్క చలనం ఇష్యూ కాదు మీకు మనస్సు చలనమైనా మీకేం అభ్యంతరం లేదు మీరు చిద్రూపులుగా ఉండడమే మీ తాత్పర్యం కాన్ఫ్లిక్ట్ ఉండదు అదే ఈ చిత్త సమాధి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉండదు ఎందుకని వాళ్ళ మనస్సు నిలబడదు దీని మీద నిలబడ అలాగా సమాధి చలనం వచ్చేస్తూ నిలబడదు నా అనుభవం ఎలా నా అనుభవం ఎలా ఉందో చెప్పమంటారండి నాకు రెండు రకాల అనుభవాలు కనపడతాయి మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పూచీగా బోధిస్తే వినివాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వేలకు వేలు మీకు లోకంలో ప్రచారం ఉండదు ఇది ఒక అనుభవం ఆపోజిట్ అనుభవాలు ఉంటాయి రెండో అనుభవము మీరు శాస్త్రాన్ని శ్రద్ధగా నలుగురుంటే నలుగురు పది మంది ఉంటే పది మందికి మీరు శ్రద్ధగా చెప్తూ ఉంటే ఇది అది గోడలు దాటి నగరాలను దాటి సముద్రాలను దాటి ప్రపంచమంతా చక్కర్లు కొట్టేస్తూ ఉంటుంది దీనిని ప్రేమించి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రేమించి వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్తుంటారా వాళ్ళు ఇన్విటేషన్స్ని వాళ్ళు ప్రేమగా చాలా శ్రద్ధగా ఇచ్చిన ఇన్విటేషన్స్ని యాక్సెప్ట్ చేస్తే సంవత్సరం పొడిగుతా దేశాలన్నీ తిరుగుతూ ఉండడమే ఉంటుంది అంతమంది ఉంటారు సౌత్ అమెరికాలో సూర్యనేమ్ అని కంట్రీ ఉన్నది సూర్య మీరు విన్నారో లేదో గయానా కంట్రీ ఉన్నది ఈ కలీచరణ్ క్రికెట్ మ్యాస్టర్స్ వాళ్ళందరూ గయానా నుంచి గయానా గయానా గయానా పక్కనే ఇటువైపు కొలంబో కొలంబియా అటువైపు వెనిజువేలా అనే ఒక కంట్రీ ఉంది గయానాని ఆనుకుని సూర్యనేయం అనే కంట్రీ ఉంది సూర్యనేయంలో నలభై శాతం మంది హిందువులు ఉంటారు సూర్యనయం నేషనల్ లాంగ్వేజ్ హిందీ మీరు ఆశ్చర్యపోతారు రేడియో మీరు సూర్నేయం రేడియో వింటే హిందీ వస్తూ ఉన్నాం ఆ సూర్యనేమకి రమ్మని నా వెంటబడతారు వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళు విన్నారు ఈ గీతని వేదాంతాన్ని విన్నారు నన్ను సూర్యనేం రమ్మంటూ ఉంటారు సూర్యనే ఒక పెద్ద ఇండస్ట్రీలు వచ్చి ఒకటి ఉన్నాడు ఆయన రావయ్యా సూర్యనేం కాదు సూర్యనేం కావల కాదయా బాబు నువ్వు పాఠం వింటూ ఉండు సో ఇది అంటే అంటే నాకున్న అనుభవం ఎందుకునో గుర్తొచ్చి చెప్పాను మీకు శాస్త్రాన్ని జాగ్రత్తగా మనం ప్రతిపాదిస్తే దాన్ని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకుని పుణ్య పురుషులు జగత్తులో చాలామంది ఉంటారు ఎనివే దట్ ఈస్ అ సైడ్ ఇష్యూ సో కమింగ్ నౌ యూ కమ్ టు దిస్ వెర్స్ సమాధౌ చిత్సమాధియందు సుషుప్త్యభానే నిద్రవస్థకు లక్షణమైన అజ్ఞానము ప్రకాశించకున్నను అంటే మీరు చిత్సమాధిలో ఉన్నప్పుడు అజ్ఞానం తెలియకపోవడం వల్ల అన్నీ తెలుసుకో ఉంటాయి మీరు తెలుసు తెలివియే అయ్యి ఉంటారు అక్కడ అజ్ఞానం ఉండదు అంటే ఏమైంది సుశుప్తిలో ఉండే అజ్ఞానం రాలేదు కదా అక్కడికి ఆత్మన ఆత్మస్వరూపము యొక్క అనగా చిత్ యొక్క భానం ప్రకాశించుట అన్వయ అన్వయము వ్యతిరేస్తు వ్యతిరేకమేమనగా ఆత్మభానే ఆత్మప్రకాశము ఉన్నప్పటికీ సుషుప్త్యనవభాసనం సుషుప్తిచేత సూచించబడే అజ్ఞానము ప్రకాశించకుండుట ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే సుశుప్తిలో అజ్ఞానం ఉంటుంది ఆత్మచైతన్యం కూడా ఉంటుంది మనం చూసామని చిత్సమాధిలో ఆత్మచైతన్యం ఉంటుంది అజ్ఞానం ఉండదు అజ్ఞానం జారిపోతుంది కాబట్టి అజ్ఞానం జారిపోయింది కనుక అజ్ఞానానికి వ్యతిరేకము ఆత్మస్వరూపము సుశుప్తిలో ఉండి చిత్సమాధిలో కూడా ప్రకాశిస్తోంది కనుక ఆత్మస్వరూపానికి అన్వయం దీన్ని బట్టి ఆత్మచైతన్యము ఆ చిత్ అజ్ఞానము కంటే విలక్షణమైనది అని మీరు చెప్పగలరా చెప్పలేరా చెప్పవచ్చు అలా పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసునండి మీరు చిత్ సమాధిలో ఉన్నప్పుడు శుద్ధ చిద్రూపంగా ఉన్నప్పుడు మీరు తెలివి ఉంటారే కానీ దేన్ని తెలుసుకోరు దేన్నైనా తెలుసుకుంటున్నారంటే మళ్ళీ మనస్సే అవుతుంది అది యొక్క చలనము లేదు అంటే ఈ విజ్ఞానములు ఉన్నాయి చూసారా చిన్న చిన్న పీసెస్ ఆఫ్ విజ్ఞాన దే ఆర్ ఆబ్సెంట్ విజ్ఞానం లేకపోతే దాని పేరేమిటి అజ్ఞానం కాబట్టి ఇది అజ్ఞానమా చిత్సమాధి అజ్ఞానమా కాదు చిత్సమాధి అజ్ఞానం కాదు జాగ్రత్త అవస్థలు తెలుసుకుంటూ ఉండడం విజ్ఞానం దానికి ఆపోజిట్ ఏమిటి సుశుత్యవస్థలో దేన్ని తెలియకపోవడము దీనికి ఆపోజిట్ అది ద్వంద్వం అంతేకాని చిత్ ఏమీ తెలియకపోవడం అని కాదు చిత్సమాధిలో ఒక అజ్ఞానం రాదు ఆ మాట పర్టికులర్గా చెప్పాలి లేకపోతే ఏమిటి చిత్సమాధియను ఉన్నప్పుడు అనగా మీరు శుద్ధమైన చైతన్యముగా నిలిచి ఉన్నప్పుడు మీరు శబ్దాన్ని కానీ రూపాన్ని కానీ దేనిని తెలుసుకోకుండా ఉన్నారు కాబట్టి తెలుసుకోకపోవడమే అజ్ఞానం కనుక చిత్సమాధియే అజ్ఞానము అనుకున్నారు అలా అనుకోకూడదు మీకు అత ఎలా తెలిసిందా యూఆర్ ఏబుల్ టు ఫాలో ఇట్ బ్యాక్ సైడ్ అందరూ ఫాలో అవుతున్నారా ఓకే మళ్ళీ అందాం ఆ శ్లోకాన్ని ఫినిష్ చేసేద్దాం సమాధౌతూ చిత్ సమాధియందైతే సుషుక్త్యభానే నిద్రావస్థకు లక్షణమైన అజ్ఞానము ప్రకాశించకున్నను ఆత్మన భానం ఆత్మచైతన్యము యొక్క ప్రకాశించుట అన్వయ అన్వయము తూ దీనికి భిన్నముగా ఆత్మభానే చిత్సమాధి ఎందు సిద్రూపమైన ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ సుషుప్త్యనవభాసనం సుషుప్తి నిద్రావస్థకు లక్షణమైన అజ్ఞానము ప్రకా అనవభాసనం ప్రకాశించకుండు వ్యతిరేక వ్యతిరేకము ఈ రెండు అన్వయ వ్యతిరేకాలను మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే మీకో సంగతి స్పష్టమవుతుంది ఆత్మచైతన్యము అజ్ఞానము కంటే విలక్షణమైనది అని స్పష్టమవుతుంది అజ్ఞానము అంటే అదే కారణదేహం ఆ కారణదేహము ఆనందమయ కోశమునకు కలిసి ఉంటుంది ఆ విషయాన్ని ఆయన ఇంకా చెప్పేదేం లేదు అది దీంట్లోనే కవర్ కవర్ కారణమయ కారణ అజ్ఞానమయ అజ్ఞానము అదియే ఆనందమయ కోశము అహంకారం కూడా భాగమే అహంకారము అంటే అజ్ఞానమే అహంకారం భోక్త అందుకరించి దానికి ఆనందమయ అనే పేరు కూడా వచ్చినది కాబట్టి ఈ విధముగా అచిద్రూపమునకు ఆ పంచకోశ వివేకమును మనము చేసినాము ఓకే శ్లోకం ఉందాము సుషుప్త్యభానే భానంతు సమాధావాత్మనోన్వయ్యతిరేకస్వాత్మభానే సుషుప్త్య నవభాసనం పరా పరాత్మనో రేవం ఈ శ్లోకం మళ్ళీ క్లాస్ లో చెప్తాను ఇప్పుడు ఒక చిన్న మెడిటేషన్ మళ్ళీ క్లాస్కి దోమలు అది పెట్టుకున్నారు నేను ధ్యాన ముద్రలో ఉన్నాను అని ఎవరికి వారు చెప్పుకోవాలి అలాగా అంటే శరీరాన్ని చక్కగా ఆసనములో పెట్టడం వల్ల ఏదైనా జడత్లో ఉంటే అది పోయి మంచి సావధానంగా తయారవు తయారవుతాము తర్వాత టెన్షన్ ఏం లేకుండా ఉండాలి అదే ధ్యాన ముద్ర అంటే ఒకసారి భుజస్కంధములను చేతులను చూసుకుని టెన్షన్ లేకుండా పెట్టుకోవాలి లూజ్గా పెట్టుకోవాలి అలాగే ఉదరము యొక్క కండరములందుకు కూడా కొంత టెన్షన్ ఉంటుంది అది కూడా గమనించి ఆటో సజెషన్ రిలాక్స్ అనే ఆటో సజెషన్ ఇవ్వడం ద్వారా ఆ టెన్షన్ని పోగొట్టుకోవాలి యూ ట్రై అలాగే చెస్ట్లో కూడా హృదయమునందు కూడా ఏవో బెంగలు భయాల మూలంగా టెన్షన్ ఉంటుంది అన్ని బెంగలను భయములను విడిచిపెట్టేయాలి అలా పట్టుకోకూడదు వాటిని బెంగలను భయములను పూర్తిగా విడిచిపెట్టాలి అంటే అవి జారిపోతాయి మనం ఏం చేయక్కర్లేదు ఈశ్వరుణ్ణి శరణు వేడి జీవిస్తున్నాము కనుక దంగలు భయాలకు తాగేమున్నది ఇప్పుడు చెస్ట్ బాగా రిలాక్స్ అవుతుంది కళ్ళను అలవోకగా లైట్ గా మూసి ఉంచుకుని చిరునవ్వు ఉండాలి ఇది ధ్యానముద్ర ఇప్పుడు మొత్తం ఈ దేహమునంతను పాదముల వద్ద నుండి శిరస్సు వరకు పరిశి పరికించి చూచి ఇక దేహంలో కదలిక ఉండరాదు కదలకూడదు అంటే గాలి పేల్చడం వల్ల చిన్న కదలిక ఉంటుంది ఆ కదలికను గమనించండి పొట్ట కొద్దిగా పైకి కిందకి కదులుతుంది చెస్ట్ చాలా తక్కువగా కదులుతుంది ఎక్స్పాండ్ అయ్యి కంట్రాక్ట్ అవుతుంది ముక్కు దగ్గర స్పర్శ తెలుస్తూ ఉంటుంది అంతే కదలిక ఈ కదలిక తప్ప ఇంకా అసలు కదలికే ఒక శిలా ప్రతిమలే ఉండాలి దేహము కదలరాదు కదలాలి అనిపించిన కదలకుండానే ఉండాలి కదలకుండ చాలా కదలబో నేను ఒక శిలాప్రతిమ గాలి పీలుస్తూ ఉండే బొమ్మ రాతి బొమ్మ వలే ఉన్నాను గాలి పీలిచే బొమ్మ కదలరాదు ఇప్పుడు మీరు గమనించండి దేహాన్ని కదలకుండా ఉంచినంతసేపు మనస్సు కూడా కదలదు ఇప్పుడు నేను కదలికలేని తెలివి అయి ఉన్నాను కదలిక లేని చిత్ తెలివి దేహములో కదలిక లేదు మనస్సు కదలటలేదు నేను శుద్ధమైన తెలివి అయి ఉన్నాము కదలరాదు దేహము కదలకుండా ఉంటే మనస్సు కదల ఇప్పుడు నామరూపములు ఉండవు సుఖదుఖములు ఉండవు ఒక శిలాప్రతిమయే గాలి పేల్చడమే ఉంటుందంటే ఈ స్థితికే శ్రీకృష్ణ భగవానుడు యథా దీప నివాతస్థ నిందే సోపమా స్మృత అన్నాడు ఆ భగవాను వచనమే ఆదర్శము కథల వద్ద కథలని అంటే కదలికలేని దేహము కదలికలేని మనస్సు శుద్ధమైన తెలివి శాంతింతి శాంతి రిలాక్స్ విశ్రాంతిగా కూర్చోవాలి మనస్సు కదలకుండా చూసుకోవాలి అలాగే తొందరగా ఆలోచిస్తూ ఆలోచించడం మొదలుపెట్టరాదు కళ్ళు మూసుకుని శరీరం కొంచెం కదిలినా మనస్సు నిర్మలంగా కదలిక లేకుండా పెట్టుకోవాలి తర్వాత మెల్లగా కళ్ళని పెట్టి హరి అంత శ్రీకృష్ణార్పణ